ఆయన తెలిసి చెప్పిన మాట అదే ఇది టైమ్లెస్ ల్యాండ్ పాక్ లెస్ జర్నీ వదిలేసినప్పుడు చెప్పాడు అన్నీ వదిలిపెట్టేసి చెప్పాడు ఇట్ ఈజ్ ఎ పాక్ లెస్ జర్నీ ఇంటూ ఏ టైమ్లెస్ ల్యాండ్ అని చెప్పాడు ఆయన కొటేషన్ ఏ ఇవ్వలేదు కానీ శృతిలో కొటేషన్ ఉంది దానికి వెళ్ళడం అనద్వగాహ అధ్వసు పారవిష్ణవ జ్ఞాని అన్నవాడు అడుగు ముందుకు వెయ్యడు తీర్థయాత్రని కానీ లేకపోతే దేహత్యాగం చేసే పరలోక యాత్రని కానీ యాత్ర అనేది ఉండదు దారిలో అడుగు మార్గం పట్టుకోడు అనద్భుత కానీ ఈ మార్గం పట్టుకున్న వాళ్ళందరూ ఏ మహాతత్వాన్ని చేరలేకపోయినారో బ్రహ్మతత్వాన్ని దాన్ని వీళ్ళు చేరేసుకుంటారు అక్కడే ఉండి చేరేసుకుంటారు ఒక ఇంట్లో కూర్చున్నాడు సినిమాకి వెళ్దామని ఇంట్లో పెట్టారు మీరు అందరూ వెళ్ళిరండి అని ఆశీర్వదనం చేశారు మీరు కూడా రండి మాకు తోడుగా అది మాత్రం మీరు ఇబ్బంది పెట్టద్దు మీరు వెళ్ళిరండి డబ్బులు ఆ డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళ సినిమాకి వెళ్ళొచ్చి దీంతో అంటారు మేము మహా చక్కటి సినిమా ఆనందంగా చూసాము మీరు మిస్ అయిపోయారు అని అంటే ఏమంటారు నేను చక్కగా ధ్యాన పుస్తకం చదువుకుని కొంతసేపు తర్వాత ధ్యానం చేసుకున్నాను మీరు ఇది మిస్ అయిపోయారు అని అంటారు వాళ్ళు ఆనందం పొందేమని ఎక్కడికో వెళ్ళొచ్చి ఆనందం పొందేమని వాళ్ళు అనుకుంటారు ఈయన ఎక్కడికి వెళ్లకుండా తనలో తాను ఉండి వాళ్ళు పొందిన దానికి ఆయన పొందే ఉన్నాడు కాబట్టి బ్రహ్మజ్ఞానికి ఉప సంక్రాంతి అంటే దగ్గరికి వెళ్ళి పైకి ఎక్కాడు అలాంటిది ఉండదు అనాత్మల నిషేధంతో సరిపడుతుంది దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ కాబట్టి బ్రహ్మజ్ఞాని వెళ్ళి కొట్టుకుని ఇదేమి ఉండదు ఇంకైతే ఆనందమయమాత్మానం ఉపసంక్రాంతి అయిపోయిందంతే సద్యోష శ్లోక భోతి బ్రహ్మైపోయాడు ఇంకప్పటికే ఉపసంక్రమణం చేసేప్పటికే బ్రహ్మ అయిపోయాడు బ్రహ్మ అయి కూర్చున్నాడు ఇంకప్పుడు ఏమిటి యతో వాచో నివర్త వర్ణించండి ఏం వర్ణిస్తాను ఉపసం వర్ణించదగ్గదంతా ఉపసంక్రమణంలో పడిపోయింది వెళ్ళి ఏది వర్ణిస్తావో దాన్ని ఉపసంక్రమణం చేసే అయిపోయింది ఇంకా ఇంకా వర్ణించేందుకేం లేదు ఆనందమయోప సంక్రమణ నిర్దేశేనైవ పుచ్చ ప్రతిష్టాభూత బ్రహ్మ ప్రాప్తే ఫలస్య నిర్దిష్టత్వా ఫలబుద్ధి ఉంటుంది ప్రతి వాడికి ఫలబుద్ధి ఉంటుంది అంటే అతను మీరు లోకంలో చూడండి ఫలశ్రుతి లేకపోతే ఏదంటే ఫలశ్రుతి లేదు మరి అలాగే ఈ ఏం చేయాలి అని అడుగుతుంది అదండి తర్వాత చాలామంది ఇంకా కొన్ని సందేహాలు అడుగుతారు ఏమంటే విష్ణు సహస్రనామాన్ని చదివి అదికుమల్ ఫలశ్రుద్ధితో ఒకటి ఉంది అలాగ పొడుగుతో అప్పటికే విసిగెత్తు ఉంటాడు అది కూడా నేను చదివి తీరాలా అని అడుగుతాడు ఎందుకంటే వీడి భయం ఏమిటంటే దాంట్లో చెప్పిన ఫలం దానికి జారిపోతుందేమో వీడి భయం మానవుని మస్తిష్కం అలా పనిచేస్తుంది నన్ను అడిగిన ఏపీ పర్వాలేదయా నువ్వేం చెంపచేయకు నీ అకౌంట్లో పడిపోతుంది నువ్వు విష్ణు సహస్రనామం చదివి సాపేసేయి ఆ పరిస్థితిలో ఏమీ లేదు ఇంకా ఊరికే సాగ తీయడం అనవసరం దాంట్లో ఇంకేం లేదు సో నువ్వు విష్ణు సహస్రనామం చదివి సాకేసేయి అని నేను చెప్తే వింటాడు నీళ్ళు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకొకటి వెళ్తాడు వాడికి క్లారిటీ ఉండదు ఆ వాసనలల్లా తీరిస్తూ ఉంటాయి మనిషిని ఇంకోహండి అడుగుతాడు అడిగితే వాడేం చెప్తాడు పరశుద్దు చదవకపోతే నువ్వు చదివినంతలో ఏం చెప్తాడు చెప్తే వీళ్ళ అరిపొచ్చుకుంటాడు మనిషి తన స్వేచ్ఛను సంపాదించుకోవడం కూడా మనిషిని చేత కాదు చీవుడు పెట్టి తుడిచివాడు అంటే ఇష్టం ఉండదు ఆ తుది ఎవడో ఒకడు తుడిచేస్తే ఇంకోటి ముగ్గేస్తాడు ఆ ముగ్గేసిన వాడు మీద ఉంటుంది ప్రీతి మీరు నిజంగా ఎందుకంటే ఆ చూడడానికి బాగుంటుంది కదా ఈ తుడిచి ఒక ఒక అమ్మాయి ఇంటికి ముందు రోడ్డు తుడిచి వెళ్ళిపోతుంది ఇంకో అమ్మ వచ్చింది ఈవి ఇంట్లో ఆవిడ వస్తువేస్తుంది ముగ్గు మీరు గమనించారది పని మనిషి వచ్చి తుడిచి వెళ్ళిపోతుంది నేను సందేశ పాపం వెళ్ళిపోయి వెరకాల బట్టలు కుక్కుంటూ ఉంటుంది ఈ అమ్మగారు అప్పుడు సవకాశంగా వచ్చి పలుకం ఒకటి కాఫీ తాగి ఒకంటారు అప్పుడు వచ్చి ఉగ్గు వేస్తారు లేదు అంటే ముగ్గులు వేయడం ముఖ్యం తుడిచి వేయడం ముఖ్యంగా ఇది సెకండరీ ఆస్పెక్ట్ లేదు అంత అంతా కరెక్ట్ కర్మలో ఉపాసనలో అది అంతా కరెక్ట్ కానీ ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి అంతా తలకిందులు ఇక్కడ తుడిచేసి పారిస్తే సరిపడుతుంది ఉపసంక్రమణం అంటే తుడిచి వేయు ఆఖరి ఆనందమయాన్ని కూడా తుడిచేశాం ఇది ఇప్పుడు ముగ్గు వేసి ముగ్గు లేదు ఏమీ లేదు మీకు చూసారా మీకు కర్మకాండలో బంధం ఉంటుందని చెప్పేసి చెప్తారా అనిచేస్త మీకు కర్మకాండ పూర్ణ కుంభం అని ఆ కుంభం చుట్టూ తాడేసి కడతాడు తాడేసి కడతా కట్టడా అది అదే బంధం అంటే తర్వాత వీడు పెళ్లి వీడు ఉపనయనం అనగానే వీడికి ముడి ఓ మూడు ముళ్ళు తర్వాత పెళ్ళి అవ్వగానే అమ్మాయికి మూడు ముళ్ళు వీడికి ఇంకో రెండు ముళ్ళు ఇక్కడ ఇంకో ముడి శిఖాముడి శిఖాగ్రంథి ఏ ఇక్కడ గర్భముడి అన్ని మూడులే అన్ని గ్రంథులే ఇదో గ్రంథి అదో గ్రంథి ఆ గ్రంథి ఈ గ్రంథి ఈ గ్రంథి ఆ గ్రంథి అంచేతనే సన్యాసంలో ఈ గ్రంథులన్నిటినీ తీసేవల వారుస్తారు నో గ్రంథి ఫ్రీడమ్ గ్రంథి ఉండదు పిలక పిలక కూడా తీసేస్తారు నో గ్రంథే లేకపోతే ఎంతసేపు గ్రంథులే ఇది ఆ సన్యాసాశ్రమానికి దాని స్పిరిట్ తీసుకో ఆ స్పిరిట్ వచ్చిందా లేదా మీకక్కడ అది కాబట్టి ఇక్కడ ఆయన ఏమయో ఉపసంక్రమణం చాలాయా ఇంకా ఉపసంక్రమణం చేసిందా చేయాల్సింది లేదు ప్రాణ వైపు కూడా ఉపసంక్రమణలు చేసేస్తే సరిపడింది అక్కడికి ఉపసంక్రమణ నిర్దేశించేతనే అంత అయిపోయింది మరి వీడు బ్రహ్మప్రాప్తి ఫలం మీ ఫలం కూడా వచ్చేసింది ఫలం వీడి పిచ్చభూత బ్రహ్మది పుచ్చము అంటే తోకనుక్కున్నారు ప్రతిష్ట వీడి ప్రతిష్ట ఒకడు ఉన్నాడు కదా ఆ ఉండడమే ఆ ప్రతిష్ట బ్రహ్మ ఆ పుచ్చమని దానికి ఒక నిర్దేశం చేశారు ఒక పోయిటిక్గా చెప్పారు ఉపనిషత్ తీసుకుయట్లే పోయిటిక్గా చెప్పారు కాబట్టి ఆ పుచ్చ పుచ్చపు అంటే ప్రతిష్టం అటువంటి పుచ్చభూత ప్రతిష్ట ఆ ప్రతిష్ట అయి బ్రహ్మ వీడు పొందేసే ఉన్నాడు కొత్తగా పొందాల్సిందేం లేదు కాబట్టి మళ్ళీ పని కట్టుకుని ఇంకా ఫలాన్ని నిర్దేశించి ఇది ఏమీ లేదు ఫలశ్రుతి అనేది అక్కర్లేదు వాడి వెంగంతా ఫలశుతి లేదని నువ్వు ఇంకేం చింత చేయకు నేను ఏదో అన్నాను దాని గురించి ఏమనుకోండి విష్ణు సహస్రనామం వెనకాల ఏదో కొన్ని ఎక్స్ప్రెషన్స్ అలా అలవాటు వస్తాయి ఇంత పొడుగు దాని మీద ఇచ్చి విసిగెత్తి దానికి ఏదో విశేషణం వేశాను ఆ విశేషణాన్ని పట్టించుకోక అది ఒక ఎక్స్ప్రెషన్ కోనసీమ ఎక్స్ప్రెషన్ ప్రతి మోసం తదప్యేషు శ్లోకో వాచో నివర్తంతే ఇత్యాదినా ప్రపంచమానత్వా అక్కడతో ఇంకొక అనువాదం మిగిలింది ఆనందమయ ఉప సంక్రమణం అయిన తర్వాత ఇంకొక చిన్న పేరా ఉంది ఆ పేరాలో ఆనందమయాన్ని ఏం చెప్పలేదు ఇంకా ఆనందమయం లేదు అక్కడ చెప్పడానికి ఆనందమయమే ఫలము అంటే ఇంకా పేరాలో ఏం చెప్పాలి ఆనందమయాన్ని చెప్పాలి అలాగేం చెప్పలేదు అక్కడ అక్కడ ఏం చెప్పారంటే వాక్కుకి మనస్సుకి గోచరము కాని ఆ పరమాత్మతత్వము అదే అభయస్థానము కుతశ్చన నహిత భయం భవతి అని అలా చెప్పారు ఆ జ్ఞాన అభయము విద్వాన్ నభిభేతి కుతశ్చనేటి సో అక్కడ ఆ బ్రహ్మ ఆనందరూపమైన బ్రహ్మని చెప్పారు తప్ప భయం అభయమని చెప్పారు అది కూడా పాజిటివ్ ఏం లేదు అక్కడ అంతేగాని ఏదో చేరుతాడు ఏదో పట్టుకుంటాడు అలాగే చెప్పేందుకేం లేదు కాబట్టి ఉపసంక్రమణమే ఫలము ఇంత వేరే ఫలమనేది లేదు యాకూ ఆనందమయ సన్నిధానే శోకామయత బహుశాం ప్రజాయేతి ఇయ శ్రుతిహృత సా బ్రహ్మబుద్ధ్యం ప్రతిష్టాన సన్నిహతరే బ్రహ్మణా సంబ్యమానానందమయ్రమం ప్రతిబోధయ ఇది ఇంకో లూజెండ్ నీకు గుర్తుందో లేదో ఆనందమయమే బ్రహ్మ అని చెప్పిన సందర్భంలో ఏమని చెప్తారంటే ఆనందమయం బ్రహ్మ అయిన వెంటనే ఆనందమయం అయిన వెంటనే ఉంది శోకామయత అంటే మధ్యలో అసన్యావసభవతి వచ్చేసి ఆ తర్వాత శోకామయత బహుశాం ప్రజా ఏ నేను సకల జగత్తుగా ప్రకటమవుతాను ఆ సహాయటది బ్రహ్మ కాబట్టి ఆనందమయమే బ్రహ్మ అని చెప్పాడు అని అలాగే హేతూ చెప్పాడు శోకామయత అని చెప్పి స్థానే సకల జగత్తుగా ఆవిష్కృతమైనటువంటిది ఏదవుతుందంటారు బ్రహ్మే అవుతుంది కానీ మరొకటి అవదు కదా కాబట్టి ఈ బ్రహ్మ ఎక్కడొచ్చింది ఆనందమయమైన వెంటనే వచ్చింది కాబట్టి ఆనందమయమే ఈ సహా అన్నది ఆనందమయాన్ని రిఫరెన్స్ ఇస్తుంది రుణం కదా నౌనికి చెప్తుంది ఆ నౌన ఏమిటి ఆనందమయము కాబట్టి ఆనందమయమే బ్రహ్మ అని అక్కడ చెప్పాం బ్రహ్మ జగత్ కారణం ఆనందమయం అని చెప్పాం దాన్ని కవర్ చేసుకొస్తున్నారు అలాగనుకోకర్లేదు మీరు ఆనందమయము చెప్పి వెంటనే శోకామైత చెప్పి అలాగే కాదది మీకు అలా స్థూలంగా అలా అనిపిస్తోంది అలా లేదక్కడ ఆనందమయం చెప్పి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని బ్రహ్మను పుచ్చముగా ప్రతిష్టగా చెప్పి తదప్యేష శ్లోకో భవతి అసన్నే వసభవతి అసద్ బ్రహ్మే తి వేద చే చెప్పి అప్పుడు శోకామయత అని వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సహా అన్నది ఆనందమయం కాదు అది ఎక్కడో వెరకాల వెరకాల పడున్నది ఎప్పుడో వీధులు పెట్టేసాం ఆనందమయాన్ని ఆనందమయాన్ని వీధిపెట్టి పిచ్చ బ్రహ్మను ఆ బ్రహ్మయ నీకి మనుగడ అని చెప్పాం కాబట్టి ఆ బ్రహ్మకి ఇది రెఫరెన్స్ ఈ సృష్టివాక్యము బ్రహ్మకి రిఫరెన్స్ నువ్వనుకున్న ఆనందమయానికి రిఫరెన్స్ కాదు ఎందుకంటే సహ పైన బ్రహ్మ ఆపైన పైన పుచ్చ బ్రహ్మ ఉన్నది ఆ పైన ఎక్కడో ఉంది ఆనందమయం కాబట్టి సహాకి ఇమీడియట్గా ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బ్రహ్మకి సహా అనే అన్వయం ఉంటుందా అది ఎక్కడో వెనకాల ఉన్నటువంటి ఆనందమయానికి సహా అని ఉంటుందా అలా ఉండదు రాముడు మాది వెంట పరిగెత్తుకుని వెళ్ళను మాది బాణము తగిలి అరిచను రామా అని అరిచను ఆ అరుపును విని లక్ష్మణుడు లక్ష్మణుడు అరుకును వినను సీత కూడా అరుకును విని లక్ష్మణుని వెళ్ళ ఆ తని వెళ్ళమ నేను అని ఉందనుకోండి ఇప్పుడు ఆ తనని అంటే లక్ష్మణునేనా రాముడిని అయినా అది మరీచుని ఆ తన్నిని అంటే అర్థం ఏంటి లక్ష్మణుని రాముడు మరీచు పదాలు వచ్చాయి కానీ చాలా వెనకాలు ఉన్నాయి వాక్యాలు ఎక్కడో వెనకాలు ఉన్నాయి ఇక్కడ ఈ లక్ష్మణుడు లేకపోతే ఈ సహా వెళ్ళి మారు ఇచ్చింది పట్టుకుంటుంది ఆ లక్ష్మణుడు మారీచ్ కూడా లేకపోతే ఈ సహా వెళ్ళి రాముని పట్టుకుంటుంది కాబట్టి శోకామయత సహా వెళ్ళి బ్రహ్మను పట్టుకుంటుంది బ్రహ్మ బ్రహ్మ ఎక్కడ అదే పుచ్చబ్రహ్మ బ్రహ్మ దాన్ని పట్టుకుంటుంది అంతే కానీ దాన్ని కూడా విడిచిపెట్టి ఎక్కడొక ఇంకా పైకి వెళ్ళి అసత్యించేస్తున్నట్టుగా ఆనందమయాన్ని పట్టుకోదు అని ఆ లూజెండ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టారు తదపేక్ష ఉత్తర గ్రంథస్ రసో వయసే నానందమయ విషయత గుర్తుందో గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తున్నాను అక్కడ మనం ఏమైనా చెప్తున్నామంటే పూర్వంలో వృత్తికార గ్రంథాన్ని చదివిన సందర్భంలో వృత్తికార మతాన్ని చదివిన సందర్భంలో ఆనందమయమే బ్రహ్మ ఎందుకంటే శోకామయతాన్ని సృష్టి చేసినట్టుగా చెప్పబడుతోంది కాబట్టి అదే బ్రహ్మ ఒకటి చెప్పాం అది కొట్టేశాం కదా అది ఇంకో మాట చెప్పాం ఆనందమయమే బ్రహ్మ మరో హేతువు కూడా కలదు అయ్యా ఏది మరో హేతువుతుంట రసో వయసహ రసగృహే వాళ్ళంది భవతి అనే రసము గా చెప్పబడినది కాబట్టి అది కూడా ఆ తత్వాన్ని చెప్తోంది కాబట్టి ఆనందమైన రసస్వరూపమైన బ్రహ్మ అని చెప్పారు తప్పు అక్కర్లేదు అలా ఈ రసో వయసహానికి లేదా అలలోయ కాదు అది ఈ శోకామయత అసన్నేవసభవతి లోమ బ్రహ్మ పుచ్చబ్రహ్మకే చెప్తారండి కాబట్టి రసో వయసహ అనేది వెళ్ళి ఆనందమయాన్ని బలపరుస్తుంది అనే మాట కూడా లేదు శంక శోకామయ ఇది బ్రహ్మణి పుల్లింగ నిర్దేశ ఇలాంటి మాటలు కొద్ది మంది చెప్పారు ఎక్కువ మంది చెప్పలేదు నేను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరో కొద్ది మంది చెప్పారు అందరూనేమో ఒక ప్రవాహంలో కుటుంబం చెప్పారు ఎవరో కొద్దిమంది అవని చెప్పారంటే ఈ ఈ స్టోరీస్ వచ్చి మన వాంగ్ మన సాహిత్యానికి మన ధర్మానికి హానిని చేసాయి అని కొద్దిమంది చెప్పారు అందరూ అలా చెప్పలేరు అందరూ ఏం చెప్పారు ఇవన్నీ చాలా బాగున్నాయి వీటి మీరు పట్టుకు వెళ్ళండి అని చెప్పారు దాంతో ఒక సమాజంలో ఒక వాతావరణం నిర్మాణమైంది ఈ దేవత అంటే లింగము అనేది ఒకటి ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి ఎలా వచ్చిందంటే వాళ్ళు ఎవరో విమర్శించారంటే వాళ్ళు విమర్శించడానికి వాళ్ళని మనం తిరగబడి విమర్శిస్తాం అదే సరే మనం అలా చేయాలి కాబట్టి అలా చేస్తాం కానీ మరి వాళ్ళు విమర్శిస్తున్నారంటే దానికి తగ్గట్టుగానే ఉంటుంది మన వ్యవహారం కూడా ఆ విమర్శకి తగ్గట్టుగానే ఉంటుంది సో దేవుళ్ళు దేవుడు కాదు దేవుళ్ళు దేవుళ్ళలో మొగ ఆడదేవుళ్ళు అన్నట్టుగా ఉంటుంది సో ఈ మొగ ఆడ ఈ సమస్య సమాజంలో దేహదారులకు తప్పదు దే దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత దేహానికి అతీతమైన తత్వంలోకి వెళ్ళినప్పుడు ఇంకా మొగవుతాయా ఆడేవితాయా ఇప్పుడు అన్నమయ అంటే మొగ ఆడ ప్రాణమయాలో ఇంకా మగ ఏమిటి ఆడేవిటి అక్కడే పోయింది మనోమయ విజ్ఞానమయ ఆనందమయ్యా మొగేమిటి ఆడేవిటి కానీ మరి భాషలో మొగ ఆడా ఉంటుంది పుల్లింగం స్త్రీలింగం ఉంటాయి భాష ఒకటి వృక్ష ఉంది వృక్ష శబ్దం పుల్లింగము నదీ శబ్దం స్త్రీలింగము చూడండి అలా ఉంది భాష ఉంది సంస్కృత భాష ఉంది మనం ఏం చేస్తుందంటే వృక్ష వృక్ష పుల్లింగం ఇప్పుడు హిందీలో ఉందనుకోండి వృక్ష అది న్యూటర్ హిందీలో పేడ్ అన్నది న్యూట్రల్ అది న్యూటర్ అని చేతనే పేడ్ కి అన్నది న్యూటర్ అది కానీ సంస్కృతంలో వచ్చేప్పటికీ అది పుల్ కాదు ఇది ఇలాగంటే ఈ జెండర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి నదీ ఉంది రివర్ ఉంది రివర్ మ్యాస్కులైనా ఫిమినైనా ఇంగ్లీష్లో చెప్పండి మీరు మ్యాస్కులైనా ఫిమిల్ రివర్ ఇస్ న్యూటర్ మ్యాస్కులైన కాదు ఫిమిలైన కాదు సంస్కృతంలో ఫిమినైన్ సంజాత ఏం చేస్తారు గోదావరి నది తీరాన ఒక గోదావరి మాత యొక్క విగ్రహం స్థాపించేప్పుడు ఫిమినైన్ విగ్రహాన్ని స్థాపిస్తారు ద స్పిరిట్ ఐ కెన్ అండర్స్టాండ్ కానీ ఇట్ లీడ్స్ టు సమ్ కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్ పెరిగి పెరిగి ఈ దేవుళ్ళు ఆడదేవుళ్ళు మొగదేవుళ్ళు ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ తయారవుతాయి ఒకప్పుడు తత్వం మీరందరూ చాలా వివేకవంతులు కనుక మీకు తత్వం తెలుసుకోవడంలో ఇబ్బంది లేదు కానీ లోకంలో వాళ్ళకి పిచ్చెత్తుతుంది ఈ తత్వం చెప్తే వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు మరి కన్ఫ్యూజ్ అయిపోతాం ఎందుకంటే వాళ్ళ ఒక ఆలోచనల్లో ఉంటారు అలాంటి పూర్వపక్షం ఎందుకంటే చూడప్ప అన్యోంతర ఆత్మానందమయ ఆనందమయ్యం ఏమండ అసన్నే వసభవతి అసద్ వేద చేత అన్నప్పుడు బ్రహ్మ ఏమిటి నపుంసకం అదే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత శోకామయత సహా ఏమిటి పుల్లింగం కాబట్టి పుల్లింగం పుల్లింగాన్ని పట్టుకురావాలి కాదు ఇంకెవరింగా లేదా పట్టుకు వస్తుంది అది వాడి కూడా రాముడు లక్ష్మణుడు సీత కథ చెప్తో మధ్యలో ఆమె అన్నారు అనుకోండి ఆ ఆమె అంటే ఆమె వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు కదా అని లక్ష్మణుని ఆమెకి అర్థంగా తీసుకురాకూడదు లక్ష్మణుడు ఇది ఆమె అన్నది శ్రీలింగం కాబట్టి పక్కనే లక్ష్మణుడు లక్ష్మణుని డ్రాప్ చేసి కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడ సీత ఉంటే ఆ సీతం పుట్టిండ అంతేగాని లక్ష్మణుడిని తీసుకువచ్చేసి ఆమెలో గుర్తు పెట్టకూడదు యువత జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా అని అంటున్నాడు ఆ పురోపక్ష శోకామయతాలు ఉంది కదా ఇది మొగాడికి సంబంధించిన సమాచారంగా నపూంసక సమాచారం కాదు ఇది బ్రహ్మ నపూంసకుడు ఈ సహా వెళ్ళి ఆనందమయ పున్నీనానికి అన్వయించాలి అని అది పూర్వపక్షం నాయం దోష అదేంత సమస్య కాదా ఇంత దోష ఏం కాదని ఆయిల్ అంటున్నారు తస్మాత్వా ఆత్మన ఆకాశ సంభూత ంగేనా బ్రహ్మత్రస్మాత్మన ఉంది అక్కడ ఆత్మశుద్ధం బ్రహ్మను చెప్తుంది ఆత్మా అంటే బ్రహ్మన్ అర్థం ఆత్మా అంటే మరొకటి మరొకటి అర్థం చెప్తే అది ఆ ఉపనిషత్ వాక్యాలు ఆ మొత్తం ఉపనిషత్ అంతా కూడా అది చాలా గజిబిజిగా తయారవు చాలా అసందర్భంగా తయారవు ఆత్మ అంటే బ్రహ్మనత్మ ఆయి బ్రహ్మ నుండి అని చెప్పడానికి బదులు ఆయి ఆత్మ నుండి అని చెప్పింది శిపతి పైన ఏముంది తస్మాత్లా ఏ తస్మాత్ ఆత్మన పైన ఏంటి బ్రహ్మ నుండి సత్యం జ్ఞానం అనంతం తస్మాత్వా ఏకస్మాత్ ఆత్మన ఆయి ఆత్మన తస్మాత్వా ఏకస్మాత్ బ్రహ్మణ అనకుండగా తస్మాత్వా ఏకస్మాత్ ఆత్మనహ అంట ఈ ఆత్మా అన్నది పుల్లింగ శబ్దం తస్మాత్ అంటే అది పుల్లింగమైనా కావచ్చు నాపు స్వయంగా అయినా కూడా పుల్లింగం కావచ్చు నాపు స్వయలింగం కావచ్చు ఆత్మన పుల్లింగం ఆత్మనహాకి విశేషణాలు కాబట్టి అవి కూడా పుల్లింగాలుగా స్వీకరింపబడతాయి ఈ పుల్లింగాలన్నీ కలిపి దేనికి నిర్దేశము బ్రహ్మణ అనే నపుషకలింగానికి నిర్దేశం కాబట్టి నపుషకలింగం చేత చెప్పబడే తత్వానికి పుల్లింగంతో కూడా నిర్దేశం చేయవచ్చు ఎందుకంటే ఈ లింగం సమస్య భాషకి చెందింది తప్ప తత్వానికి చెందింది కాదు కొంతమంది బుద్ధి ఆ లింగాన్ని దాటిది ఆలోచించలేదు వాడు లింగం దగ్గర ఫిక్స్ ఉంటాడు వాడు ఇంకే ముందుకు వెళ్ళలేడంటే ఒకవేళ ఉన్న అడిగారు మహావిద్వాంసులే అడిగారు పండితులే కాబట్టి గాయత్రి మంత్రం స్త్రీలకు బోధించవచ్చా అని అడిగారు అంటే నేను చెప్పాను కొంచెం లింగాన్ని నిధులు పెట్టే ఆలోచించండి వీళ్ళు లింగాయులు లింగాన్ని పక్కన పెట్టండి పక్కన పెట్టే ఆలోచించండి నేను మగాన్ని వీళ్ళు స్త్రీలు అని అది ఒక అంత జిడ్డుగా పెట్టుకోకూడదు దానికి ఉండే సందర్భం ఏదో దానికి తింటుంది ఆ లింగాన్ని పక్కన పెట్టి గాయత్రీ మంత్రార్థం ఏమిటి తెలుసుకో గాయత్రీ మంత్రం ఏమని చెప్తోంది ఆదిత్య మండలాంతర్గతమైన ఏ చైతన్య గలదో తేజస్సు కలదో అదే హృదయంలో ఉండి బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తోంది అని చెప్తోంది అక్కడ లింగం ఏముంది ఏం లింగం ఉంది ఏ లింగం లేదు ముక్తారిద్రమ హేమని లాంటి లింగం వచ్చింది కానీ గాయత్రీ మంత్రంలో లింగమేముంది నువ్వు ఆ లింగ బుద్ధిని పక్కన పెట్టి ఆలోచించవ అంటే ఈ స్మృతిలో ఈ స్మృతులు అన్నీ పక్కన పెట్టి ఈ స్మృతులు ఇలాగా ఉన్నాయి అలాగే ఉన్నాయి నీకు ఏది కావాలంటే అది తీసుకుంటావు ఎలా కావాలంటే అలా తీసుకుంటావు నేను ఆ స్మృతి చెప్తాను కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టి మీరు ఆ మంత్రాన్ని ఒక్కదాన్ని తీసుకుని దాని అర్థాన్ని మీరు మీరు ఓపెన్ మైండ్ తోటి మీరు పరిశీలించండి అది మహావాక్యం అది పరిశీలిస్తే అప్పు అహలి ప్రశ్నకే తాగుండదు ఆ ప్రశ్నే మీకు కలగదు నాకెప్పుడూ అలాంటి ప్రశ్న కలగలేగలగదు ఎందుకంటే నాకు ఆ మంత్రార్థాన్ని చూసుకుంటాను నేను నాకు ఆ లింగ బుద్ధి దాంతో ప్రవేశించలే ప్రవేశించ సో పీపుల్ గెట్ ఫిక్స్డ్ విత్ జెండర్ అంటే ఎందుకని జెండర్తో ఫిక్స్ అవుతాను అంటే దేహాభిమానాన్నే అని చెప్పాల్సి ఉంటుంది అది గుర్తించి దాని నుంచి బయటపడాలి అనివే సో కాబట్టి శంకర్లు ఏమంటున్నారంటే అక్కడ పుల్లింగమైన ఆత్మశబ్దం కూడా బ్రహ్మనే బోషిస్తుంది కాబట్టి బ్రహ్మని చెప్పాలంటే నపంసకలింగ శబ్దమే ఉండక్కర్లా పుల్లింగ శబ్దంతో కూడా చెప్పచ్చు కాబట్టి సహా అనే పుల్లింగ శబ్దంతో బ్రహ్మని చెప్పచ్చు యాతు ఈ అండర్స్టాండింగ్ ఈశ్వర చిన్న పుస్తకం ఇప్పుడు కాపీలు అయిపోయాయి కాపీలు అదే అదే ఇన్కార్పొరేట్ అయింది వైదిక సూక్తమంజరీలో ఉంది ప్రస్తుతం దాంట్లో నేను ఈ విషయం మీద నలుగు రెండు పేరాలు రాశాను మీకు ఏమైనా ఒప్పుకుంటే అంటే అక్కడ రాసానంటే ఇక్కడ రాసిందే అక్కడ రాసానని కాదు అక్కడ ది ఎంటైర్ టాపిక్ ఈస్ డిస్కస్డ్ థ్రెడ్ బే ఈ లింగం ఏమిటి దేవుడికి లింగానికి ఏమిటి సంబంధం ఉందా లేదా అని అది కొంచెం అక్కడ చర్చించటం జరిగింది ఎప్పుడైనా ఒక టాపిక్కి నేను ఏం చర్చించటం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక చాలా లోతుగా పరిశీలించి దానికి ఉన్నటువంటి పూర్వాపర విచారమంతా చేసి నేను రాసి దాన్ని పుప్పుల ఎడిట్ చేసి మరొకళ్ళు ఎడిట్ చేసి మళ్ళీ నేను ఎడిట్ చేసి బోళ్ళంత ఎఫర్ట్ ఉంటుంది దాంట్లో అది తయారు తయారు చేసిన లడ్డూలకి వెల్ వెల్ వెల్ ఎఫర్టెడ్ వెల్ రిసెర్చ్డ్ అండ్ డాక్యుమెంటెడ్ రెడీమేడ్ రెడీమేడ్ క్విఫ్ట్ ఫుడ్ లాగా ఉంటుందన్నమాట అందుకోసం చెప్పారు మీ కానో ఒప్పుకుంటూ చూస్తూ చూడొచ్చు సో యా భాగవీవాునీ విద్యా ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ మయడశ్రవణాత్ ప్రియశిరస్వాదశ్రవణా ఆనందస్య బ్రహ్మత్వం ఇంకో లూజ్ అండ్ ఉంటాయి ఇవన్నీ మీకు గుర్తుండకపోవచ్చు నాకు గుర్తుంటాయి నేను మర్చిపోవచ్చు భాష్యదారులు మర్చిపోవచ్చు ఇంకో లూజ్ అండ్ ఏమిటంటే అక్కడ అక్కడ ఈ ఆ వృత్తికార గ్రంథ భాగాన్ని చూసిన సందర్భంలో అక్కడ ఏమని చెప్పామంటే ఆనందమైన బ్రహ్మ దానికి మరో హేతువు కూడా అని మొదలుపెట్టి ఆ మరో హేతువు ఏంటంటే ఆనందో బ్రహ్మేటి వియజానాథ్ అనే భృగువల్లి అనువాసంలో ఆనందాన్నే బ్రహ్మగా చెప్పారు అక్కడ చెప్పిన ఆనందమే ఇక్కడ చెప్పిన ఆనందమయము కాబట్టి ఆనందమయమే బ్రహ్మ అబ్బా ఎంత బాగుంది అని మనం చాలా సంతోషపడ్డాం మరి అది ఒకటి కదా ఇప్పుడు ఆయన ఏమో చెప్తున్నారంటే చూడు భృగువల్లిలో ఆనందో బ్రహ్మేటి వియజానాథ్ అని ఉంది అది ఆనందం తప్ప ఆనందమయం కాదు అక్కడ మయొక్క వినపడలేదు మొక్క లేకపోయినా పోన్లండి లక్షణం చెప్పుకోవచ్చు అంటే లక్షణ ఎలా చెప్పుకుంటావు అక్కడ ఆనందమయ్యలో ఏం చెప్పారు ప్రియ ప్రియో ప్రియ తస్య ప్రియమే వశర ప్రియ శిరస్త్వమోనో లక్షణం చెప్పారు మోదో దక్షిణ పక్ష అలాగ లక్షణాలు చెప్పారు మళ్ళీ ఆ లక్షణాలన్నీ ఇక్కడికి దింపేసి ఈ ఆనందాన్ని కూడా ప్రియము శిరస్సు మోదము ఇలా చెప్తే పొన్లండి అదే ఇది ఉంటే మయట్ అనే ఓపిసరంత ప్రత్యయం తేడా వచ్చింది తప్ప అదే ఇది మయట్ లేకున్నా ఉన్నట్టుగా స్వీకరించండి అని మనం దాన్ని సదుబాటు చేసుకోవచ్చు పర్వాలేదు కానీ అలా లేదు అక్కడ ఏ ప్రియ అవయవ వర్ణన ఉన్నదో అది ఆనందో బ్రహ్మేత వీయజానాథ్ అనే వారుణీ విద్యది విషేషా ఆర్గీ విద్య ఈ వారుణీ విద్యా సందర్భంలో ఈ అవయవాలు ఏమీ చెప్పలేదు మయట్టు కూడా చెప్పలేదు అక్కడ చెప్పిన ఆనందమయమే ఈ ఆనందమయము అన్నద హేతు ఏది లేదు అసలు కాబట్టి ఇదే అది అని ఏదో ఎర్రతలపాగా బట్టి ఏదో సామెతలాగా ఇదే అది అనే అలాగేమీ లేదు ఇది అది కాదు నిజానికి ఇదే బ్రహ్మ ఇది పుచ్చ బ్రహ్మలో చెప్పిన బ్రహ్మే ఈ ఆనందో బ్రహ్మేటి వ్యజానాత్ ఇది ఆనందమయము కాదు తస్మాత్ అనుమాత్రమే విశేషం అనాశ్రితవ ప్రియశిరస్వాదీ బ్రహ్మణ ఉపపద్యూడండి బ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ శుద్ధతత్వం రియాలిటీ వాట్ ఈజ్ రియాలిటీ అంటే ఏటో అనుకున్నారు రియాలిటీ అంటే వాట్ ఈజ్ ఉన్నది అదే ఇంకేదీ లేదు మొత్తం జగత్తు అంతా కూడా దాని ఎందు అధ్యారోపం మొత్తం జగత్తు నీ జగత్తుకు అసలు ఏమీ ఉనికి లేదు అసలు ఉన్నది బ్రహ్మయే రెండవది లేని ఆ బ్రహ్మ అటువంటి బ్రహ్మలో భేదం రావాలి అంటే ఏదో ఒక విశేషం దాని మీద ఆరోపిస్తే భేదాన్ని నువ్వు పెట్టాలి తప్ప దాని స్వతహాగా భేదము కుదరమే కుదరదు ఇప్పుడు నువ్వు ఆనందమయమే బ్రహ్మ అంటే ఆ ఆనందమయానికి అవయవాలు ఉన్నాయి దాంట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి ప్రియము వేరు మోదము వేరు ప్రమోదము వేరు హెచ్చు తగ్గులు అవయవాలు పాళ్ళు ఇవన్నీ ఉన్నాయి అన్నప్పుడు అది శుద్ధ బ్రహ్మ అవదు ఆ శుద్ధ బ్రహ్మ ఎందు నువ్వు ఏదో ఒక విశేషాన్ని ఏదో ఒక కా దేశకాల పరిచ్ఛేదాన్ని ఒక రూపాన్ని దాన్ని వేస్తే కానీ దానికి ఇటువంటి విభాగాలు రావు కాబట్టి శుద్ధ బ్రహ్మయందు నువ్వు ఇటువంటి విభాగాలు కల్పించి ఆనందమయమే శుద్ధ బ్రహ్మ అని చెప్పటము చూపదాము కుదరము విశేషాలు ఎక్కువే తక్కువ కావచ్చు అనుమాత్రమైన విశేషమైన దాని మీద వెయ్యకుండా నువ్వు శుద్ధ బ్రహ్మని హెచ్చు తగ్గులుగా చూపించడానికి ఏం నేను కొంచెం చేతష్టంగా చెప్తూ ఉంటా ఏమని చెప్తానంటే చూడు నీకు నీ స్వరూపం తెలియాలని నువ్వు అనుకుంటే నీకు స్వరూపం కావాలా అక్కర్లేదా అది ముందు సెటిల్ చేసుకోవాలి మాకు స్వరూపాన్ని కంగారు లేదండి మేము ఎదురు ఇంకా మాకు గోల్స్ కొన్ని ఈ లోకంలో గోల్స్ ఉన్నాయి పొరలోకంలో గోల్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటే అది వేరే సంగతి అది ఇది డిఫరెంట్ సిచ్యువేషన్ ఆల్సో అలా కాకుండా ఈ గోల్స్ అన్నీ మిథ్యా నాకు నా స్వరూప జ్ఞానమే కావాలి అని మీరు అనుకుంటే మటుకు మీరు ప్రతి విశేషాన్ని కూడా తిరస్కరించాల్సి ఉంటుంది ప్రతి చిన్న అనుమాత్రమైన విశేషాన్ని కూడా తిరస్కరించాలి ఇక్కడ విచారము బ్రహ్మము బ్రహ్మ విచారం బ్రహ్మ విచారం అంటే బ్రహ్మనే ఒక పెద్దది వెయ్యల నాటిదే అక్కడ ఎక్కడో ఉందో దాని విచారం మీరు అనుకున్నారు బ్రహ్మ విచారము అంటే ఆత్మ విచారం ఆత్మ అంటే మీరు అని అర్థం యు ఆర్ ది ఆత్మ సో ది ఎంటైర్ విచార ఇజ్ అబౌట్ యూ ముందు అసలు ఆ సత్యాన్ని మర్చిపోకూడదు ఏదో బ్రహ్మ విచారం చేసుకుంటున్నాం మేము అనుకున్నది అలా అనుకుంటారు రెండు రెండు ఏం చేస్తున్నారంటే బ్రహ్మ విచారం బ్రహ్మ అంటే బ్రహ్మ పదార్థం అండి జగత్కారణం అండి ఓహో అలాగా అంటే వీడి జగత్కారణం గురించి వీడు విచారం చేస్తున్నాడు ఇట్ ఈజ్ నాట్ లైక్ దట్ బ్రహ్మ విచారము జగత్కారణ విచారము అంటే అది దూరం అయిపోయింది అదేదో దూరంగా ఉన్న వస్తువు యొక్క విచారణలా తయారైంది ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ అబౌట్ యూ కాబట్టి మీ స్వరూపం మీకు తెలియాలనుకుంటే స్వరూపానికి ఏ రకమైన విశేషణాన్ని పెట్టకూడదు ఏ రకమైన విశేషణాన్ని పెట్టకూడదని జనరల్ గా చెప్పు తెలియచ్చు నాన్ కాంట్రవర్షియల్ అలా కాకుండా ఏ ఏ విశేషణాలని జనులు అలవాటుగా పెడుతున్నారో వాటన్నింటినీ పాయింట్ అవుట్ చేసి ఇది పెట్టకూడదు చెప్తే ఒక్కొక్కటి ఒక్కొక్క విశేషణం ఇబ్బందికరంగా తయారవు ఉదాహరణకి నీ స్వరూపం తెలియాలంటే నేను బ్రాహ్మణుడను అహం బ్రాహ్మణ అనే విశేషణము పెట్టకూడదు అని నేను అన్నాను అనుకోండి బ్రాహ్మణ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విన్నాడనుకోండి ఆ మాట ఏమనుకుంటాడు ఏమిటో ఈ స్వామీజీ దగ్గరికి వస్తే ఇలా మాట్లాడుతుంది ఏమిటండి మన అసోసియేషన్కి సపోర్ట్ ఇవ్వాల్సింది వీడేమో వ్యతిరేకంగా ఉన్నట్టున్నాడే అనుకుంటాడు అనుకుని ఇంకా రావడం మానేస్తాడు అక్కడ ఏదైనా అసోసియేషన్ మీటింగ్ ఉంటే పిలవడం మానేస్తాడు పెళ్దాం అనుకున్నవాడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు ఈయన యాంటీ బ్రాహ్మణ్ స్వామి అనుకుంటాడు ఎంత తప్పు అలాగే అగోత్రం ఈ ఆత్మకి గోత్రం లేదంటే ఏమిటండి గోత్రం గోత్రం లేకపోతే ఇంకా ధర్మమైందనుకుంటాడు ఇంకొక హుడు మనందరం కూడా ఋషుల గోత్రాల నుంచి పుట్టిన వాళ్ళం ఆత్మకి గోత్రం లేదంటాడు ఏమిటినా అని ఇంకొహడు అంటాడు తర్వాత ఆత్మ తల్లి కాదు తండ్రి కాదు అంటే తల్లిదండ్రులకు కోపాలు వస్తాయి వాళ్ళు మేము తండ్రులమో మేము తల్లులము నల్లా ఫిక్స్ అయిపోయి దిగుసుకుపోయి కూర్చున్నారు కాబట్టి వాళ్ళకు కోపాలు ఇప్పుడు తాతలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తాతలు అయ్యి అది కూడా దిగుసి ఇప్పుడు వాళ్ళకు కోపాలు వస్తాయి చెప్పడానికి వీలు పరిస్థితి తర్వాత నేనేమో సింహరాశి వాణ్ణి నేను రాహురాశివాణ్ణి అంటే ఇంకో హడికి దెబ్బ జరుగుతుంది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫలానా నక్షత్రం వాడిని అంటే మరొకరికి దెబ్బతవుతుంది ఒక ఆయన ఉన్నాడు నేను శ్రవణ నక్షత్రంలో పుట్టానండి వెంకటేశ్వర స్వామి నక్షత్రం నా నక్షత్రం ఉంటాయే అని అన్నాడు వెంకటేశ్వర స్వామి పుట్టినప్పుడు నేను పుట్టాను అని అంటాడు ఉంటుంది వాడికి ప్రమాణం వాడుకుంటుంది ఎవరి ఉంది ఈ రకంగా మీరు ఈ విశేషణాలన్నీ పెట్టుకున్నంత కాలము ఆఖరికి నేను సన్యాసిని అనుకున్నవాడికి కూడా స్వరూపము తెలియదు యూ షుడ్ రిఫ్యూజ్ టు ఐడెంటిఫై విత్ ఎనీథింగ్ తర్వాత ఏ డెసిగ్నేషను మీరు స్వీకరించకూడదు నో డెసిగ్నేషన్ వాట్స్ నేను ఫలానా అప్పుడు పుట్టాను అన్నాడంటే పడిపోయాడు అజ్ఞానంలో నో డెసిగ్నేషన్ నో డెఫినేషన్ వాట్ ఆర్ యూ అంటే వాటా మై అని అలా ఆశ్చర్యపోవాలి తప్ప దానికి ఒక డిఫినేషన్ నేను ఫలానా అని మీరు అన్నారంటే పడిపోయారంటే సంసారం అంత నిక్కచ్చిగా ఆత్మస్వరూపాన్ని ఎవడు అప్రోచ్ కాగలుగుతాడో వాడికే ఫ్రీడమ్ వాడే తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు ఏవేవో సంస్కారాలు వాసనలను నెతికి పెట్టుకుని అవే ప్రధానం అనుకుంటావు అనేక రకాలు ఉంటారు ఇప్పుడు యోగా చేసి వాడు ఉంటాడు యోగా ప్రాణాయాలు ఇవి చేస్తూ ఉంటాడు వాడు ఆ యోగ సిద్ధాంతంలో ఏమని చెప్తాడంటే ఈశ్వరుడు అనేవాడు వేరే పురుషుడు ఉన్నాడు ఆయన సిద్ధ పురుషుడులాగా అక్కడెక్కడో ఆకాశంలో తిరుగుతూ ఉంటాడని చెప్తారు వాడు వీడు అలాగా అదే భావంలో ఉంటాడు కొద్ది రోజులు అయ్యేప్పటికి వీడికి ఏమవుతుందంటే ఆ పురుషుడు ఎవరో కనపడేటట్టు ఫీలింగ్ వస్తుంది ఫీలింగ్ వచ్చి నాకు ఆ పురుషుడు కనపడ్డాడు అని చెప్తారు మొన్న ఒక ఆయని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే నారదుడు కనపడ్డం ఒకటి అది బానే ఉంది అది అయిపోయి ఇంకొక ఆయన చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే కృష్ణుడు కనపడ్డాడు ఎంత కృష్ణుడు ఉన్నాడంటే రెండంతస్తుల భవనం అంత కృష్ణుడు అయిపోయింది కదా కృష్ణుడు బతుకక్కడ తీసేట్లయితే ఆయన కూడా వరవరో కాదు కాదు రొడ్డంతస్తులు అంత ఉన్నాడు సో అలా కనపడ్డాడు కాబట్టి ఆ రూపంలో ఆయన అక్కడే టచ్ చేస్తూ ఉంటాడు నాకు మాత్రమే కనపడ్డాడని భ్రమ సో ఈ రకంగా ఒక్కొక్క విశేషాన్ని బట్టి ఒక్కొక్క రకంగా కాబట్టి యోగాభ్యాసము మంచిదే ప్రాణాయము మంచిదే నేను ఇష్టపడతా కానీ ఆ రకమైన సిద్ధాంతాలు అవి నేను యోగిని అని వీడు అనుకుంటే అదే బంధమైపోతుంది నా దగ్గర ఈ మహిముంది ఆ మహిమను అనుకుంటే ఆ కల్పన ముందు కల్పన చేసుకునే ఆ కల్పనని నిలబెట్టుకోవడం కోసం ఒక అబద్ధం వాడిన వాడు ఇంకో నాలుగు అబద్ధాలు ఆడి దాన్ని నిలబెట్టినట్టుగా ఒక అజ్ఞాన కల్పితమైన ఒక అంశాన్ని పట్టుకుంటే దాన్ని నిలబెట్టడం కోసం ఇంకెవ్వేవో కల్పించుకుంటూ కూర్చోవాలి అలాగే ఉంటారు జనాలు ఇదంతా కూడా మహామాయా మాయాపంచకం చదువుదురు కానీ మీరు మాయాపంచకం చదివితే కొంచెం తలలో ఉన్న దున్ని పోతుంద ఆ అనుమాత్రమైన విశేషం కూడా మీరు పెట్టనిదే ఆ బ్రహ్మతత్వము నందు అవయవాలు భేదాలు హెచ్చుతవ్వులు సిద్ధించను నేహ సవిశేషం బ్రహ్మా ప్రతిపిదిషితం సవిశేష బ్రహ్మనే సగుణ బ్రహ్మనే ప్రతిపాదిస్తున్నారండి ఇక్కడ ఇదంతా ఉపాసనా శాస్త్రం ఉపనిషత్తేం కాదు ఇది ఉపాసనే ఉపనిషత్తు అంటే కూడా ఇదంతా ప్రభాకరమిశ్వరుని మతం ఆ ప్రభాకరమిశ్వరుని యొక్క ధోరణుడు ఆధునిక వీళ్ళందరూ కూడా ప్రభాకరమిశ్వని శిష్యులు తెలియకుండా వాళ్ళు ప్రభాకరమిశ్వరుని శిష్యులని నేనంట వాళ్ళకి తెలియదు సంగతే సో వాళ్ళు తెలుసు అనుకున్నారు మీరు వాళ్ళు ఏదో మేము బలానా అనుకుంటాం ప్రభాకర మిశ్వరుడు వేశాడు ఈ దారి ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఉపాసనలు అయ్యాయి దేవుడే నేనని కాదు ఎవరు ఉపాసనలు అని వేశాడు ఆయన దాని కుమారుల భట్టు మతానికి భిన్నంగా ఉంటుంది సో ఆ మతం ఇవన్నీ ఉపాసనలు ఉపాసన అంటే దేవుడు సగుణ బ్రహ్మ అవ్వాలి బ్రహ్మన్నా సగుణ బ్రహ్మన్నా ఉంటాడు సగుణ బ్రహ్మ ఆయన గుణాల్లో గుణాల్లో ఆయన కరుణామయుడు అనాలాక్కర్ లేదా ఉపాసన కరుణామయుడు అంటే గుణం వచ్చిందా లేదా దేవుడు దేవుడు కరుణామయుడు ఎందుకు కరుణామయుడు ఆకాశం కరుణామయము అంటే ఏమైనా అర్థం ఉండదండి మరి అదే అలాగే ఉంటుంది వీడికి దేవుడు కరుణామయుడు అంటే నాకేదైనా కొంత లాభం చేకూరుతుంది వీడికి వీడికి అది కావాలి కదా ఆర్తత్రాణ పరాయణుడు అంటాడు అంటే వీడికి భయంలో ఉన్నాడని అర్థం దేవుడు ఆర్తత్రాణపరాయణ వీడు భయపడుతున్నాడు వీడి భయానికి తగ్గట్టుగా సరిపడుతుంది కానీ అదే పరమతత్వం నువ్వు అన్నానికి వీర్లేదు కాబట్టి ఉపనిషత్తుల్లో ప్రతిపాదించే దేవుడు సగుణం కాదు సగుణం ఉంటే ఈశ్వరుని ఎందు గుణాలు తప్పు జీవుడికి ఈశ్వరుడికి భేదము తప్పదు రెండూ వచ్చేస్తాయి పోనీ అదే ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ ఎందుకు అనుకోకూడదు అలా ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ నిర్గుణత పరబ్రహ్మయ్యే ఎందువల్ల వాంగ్ మనసోచరా తిక్రమశుకే ఎందుకంటే వాక్కుకి మనస్సుకి అతీతమైనటువంటి ఆత్మతత్వము అనే శృతి చెప్తోంది ఇక్కడ ఎంతో వాక్యో నివర్త అలా చెప్పుండగా దానికి తగ్గట్టుగా వ్యాఖ్యానం చేసుకోవాలి కానీ నిర్గుణ నిర్గుణ పరబ్రహ్మ అవుతుంది వాంగ్ మనస్సునికి అతీతమైనది శగుగుణం ఎందుకు అవుతుందండి శగుగుణమైతే వాక్కుకి మనస్సుకి లొంగీదిగానే ఉంటుంది ఇప్పుడు శగుణం అనగానే ఆర్త ప్రాణపరాయణ శరుణామయ అనే ఆ విధంగా ఆరాధించే సందర్భంలో అలా చెప్తారు All that is wonderful. Kane matram దట్ ఈస్ వండర్ఫుల్ కానీ నిర్గుణ పరబ్రహ్మ అంటే మాత్రం అలాంటివేమి కుదరవు కాబట్టి కంక్లూషన్ తస్మాత్ అన్నమయా ఆనందమయేపి వికారా మయట్ annamaya lo anna అన్నమయాలో అన్న వికారమన్నట్టుగానే ప్రాణవికారము అలాగే ఆనందమయ్యా కూడా ఆనంద వికారమే ఆనందమే బ్రహ్మ ఆనందమయం కాదు ఆనందమయం వికారమే దాన్ని ఆ వికారాన్ని కూడా ఉపసంక్రమణం చేసినప్పుడు ఆ పుచ్చం బ్రహ్మ పుచ్చమంటే ప్రతిష్ట పుచ్చవత్పుచ్చం నిజంగా పుచ్చం అంటారు పుచ్చవత్పు ఎన్ని ముఖ అంటారు ఎన్ని ముఖ ఇప్పుడు వేదాంతానికి వేదాంతానికి వివేకము ఆత్మానాత్మ వివేకము మేరుదండము అంటారు నేరుదండము అంటే వెన్నెముక అని అర్థం అంటే వెన్నెముకలా ముప్పై రెండు పూసలు ఉంటాయి ఆ వెన్నుముకలా ఇలాగ ఎముకతో చేసి అదే ఆత్మానత్వం వెన్నెముక అంటే వెన్నెముక వంటిది అంటే అక్కడ దేహం ఉండేది దానికి వెన్నెముక ఉంటుంది ప్రధానమైనది అలాగే ఇక్కడ పుచ్చ శబ్దానికి ప్రతిష్ట అని అర్థం బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని అక్కడ ఇంపార్టెంట్ అది ప్రతిష్ట ప్రతిష్ట అంటే ఆశ్రయము దాన్ని ఆశ్రయించే వీడి మనుగడ సాగుతున్నది కాబట్టి ఆనందం మయాలో వికారమే అర్థం అది కూడా వికారమే దాన్ని ప్రాచుర్యార్థం పెట్టి ప్రచురము అంటే అధికముగా నుండుట ఆనందం ఎక్కువగా నుండుట అది ప్రాచుర్యార్థం పెట్టి దానికి బ్రహ్మత్వాన్ని కల్పించటము సరికాదు అని కొట్టి పరిస్థితి ఇంకొక అంశం మిగిలిపోయింది అదేంటంటే మరి మొదట మనం సూత్రాలు చదివినప్పుడు వృత్తికార మతము అనే పేరుతో చదివామే అప్పుడు ఎలా చదివాము ఆనందమయో అభ్యాస వల్ల ఆనందమయమే బ్రహ్మ రామాచన అనుమానపేక్ష అంటూ ఇలాగే ఎవరిగో చదివి తస్మిన్నస్తి చోగం అస్మిన్నస్తి చె ఉద్యోగం శాస్త్రి అని అక్కడ కూడా ఆనందమయమనే మనకి స్పష్టంగా తెలుసుకునే ఇంజుమించుగా నాలుగు క్లాసులో అదే చదివా ఇప్పుడు అవన్నీ కొట్టి మరి ఆ సూత్రాలను ఏం చేద్దాం ఇవన్నీ ఆనందమయ్యా అన్నదానికి అనురూపంగా అవి వివరించబడి ఉన్నాయి కదా వాటిని అలాగే వదిలేస్తే సూత్రం వ్యాఖ్యానం మాట అలాంటి సూత్రాలకే ఒక పరిస్థితి అంతా గడబడ చేసి పెట్టాం కదా అంచేత ఏం చేద్దామంటే ఆ సూత్రాలను మళ్ళీ తీసుకుని వాటిని అలాగే పెట్టి వాటికి అర్థము కొంచెం మార్పులు చేసి సూత్రాన్ని మార్చితా వాటిని చూసి పద్ధతి ఆ దృష్టికోణాన్ని మార్చి వాటిని కూడా పుచ్చబ్రహ్మవాదంలోకి ప్రవేశపెట్టి సరిపెట్టేస్తే మొత్తం కంక్లూషన్ వచ్చేస్తుంది వ్యాసుని మినహాయించి మనం ఏదో పుచ్చబ్రహ్మవాదాన్ని నిలబెట్టుకున్నామని కాకుండా వ్యాసు కూడా మనం కలిపేసుకుని పుచ్చబ్రహ్మవాదాన్ని నిలబెట్టుకుంటే అది సంప్రదాయం వాళ్ళకు కూడా సంతోషకరంగా ఉంటుంది ఆ పని ఒక్కటి మిగిలిపోయింది అది చేసేస్తే అధికరణం పూర్తయింది అది మళ్ళీ క్లాస్ సూత్రానిటు ఏం వ్యాఖ్యయాని సూత్రాలకి మీరు ఇష్టం వచ్చినా అర్థం చెప్పుకోకండి ఇలా చెప్పుకోండి అర్థం అని సూత్రాలకు అర్థం చెప్పే పద్ధతిని కూడా ఆయన మనకి నిర్దేశిస్తారు శంకర్లు అదే మరి ఆ నిరంకుశత్వం ఆ చక్రవర్తికి ఉండే లక్షణం ఏమిటంటే ఆ లా అల్లాగుండా దాన్ని అల్లా కాదు అలా అని తీసేయండి ఇలా పెట్టుకోండి ఇలా అని లానే చేంజ్ చేసేటువంటి సామర్థ్యం వాళ్ళకుంటుంది చక్రవర్తికి ఉంటుంది సో శంకరుడు దార్శనిక చక్రవర్తి కనుక ఈ కింగ్ అమ్మాన్ ఫిలాసఫర్స్ కనుక ఆయన ఆ సూత్రాలకి ఈ పుచ్చబ్రహ్మవాదానికి అనురూపంగా వివరణ ఇస్తారు అది మళ్ళీ ఆదివారం నాడు ఫినిష్ చేస్తారు ఓం పూర్ణమూర్ణమి పూర్ణ పూర్ణము దే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ిశాంతిశాంతి